నమస్కారం అండి బ్రహ్మాండ వ్యాప్తదేహ దివ్యతత్వం గనక అర్థమైతే కర్తవ్యం అర్థమవుతుంది బాహ్యమైనటువంటి రూపానికి మనం ఇస్తున్నటువంటి గౌరవం కన్నా దానితో పాటు వ్యక్తి యొక్క ఆంతరంగికమైనటువంటి సౌందర్యానికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలి అనేటువంటి తత్వం అర్థమైతే నా దృష్టిలో వ్యక్తిత్వ వికాసం అర్థమవుతుందాక నాకు ఇచ్చిన ఒక గంట సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాను నిజానికి నేను ఒక తొంభై స్లైడ్స్ తీసుకొచ్చాను అన్నిటికీ అంతసేపు పట్టదు కానీ మరి కొంత ప్రెషర్ ఆఫ్ ప్రెజెంటేషన్ వల్ల కొన్ని సూక్ష్మంగా కొన్ని విపులంగా కొన్ని విస్తారంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు అక్కడ ఏం నిజానికి నేను మామూలుగా నా సెషన్ని కదులుతూ మిమ్మల్ని అడుగుతూ కదిలిస్తూ ప్రయత్నం చేస్తాను నేనలా మరి టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో నో ప్రాబ్లం ఇట్ ఒకసారి నా చూసేశారు కాబట్టి మళ్ళీ నన్ను ప్రత్యేకంగా చూడక్కలరా ఈ గంట గంట నెలలో నేను మారను నా రంగు మారదు నా జుట్టు మారదు ఏమి మారదు చూస్తూ ఉంటే అభ్యంతరం లేదు గాని చూడవలసింది అక్కడ దృష్టి అక్కడ ఇందాక రేవతి గారు చెప్పారే చెవులు నాకు అప్పగించారు చూస్తూ వినగలరు కదా వింటూ చూడగలరు కదా అత్యద్భుతమైనటువంటి మన మేధస్సుకు మన యొక్క ఆలోచనల బట్టి సంస్కారాన్ని బట్టి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంది నేను బొమ్మ చూపించి ఎవరు ఏంటి అది నిర్వహి ఇంకెవరైనా అనుభవం ప్రవహిస్తున్నటువంటి నదికి మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక డ్యామ్ కట్టి అక్కడ ఎక్కువైనప్పుడో లేక ఇక్కడ అవసరమైనప్పుడో రిలీజ్ చేస్తున్నాం వాటర్ వీళ్ళు కనబడుతున్నాయి కదా ఫ్లో ప్రైట్ ఆ పడుతున్నటువంటి ప్రవాహం కింద కనుక ఒక డైనమా కనుక పెడితే ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమవుతుంది మనకు శక్తిని ఇచ్చిన తర్వాత నీళ్లు నీరసపడటం ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు నీకు కావలసినటువంటి ఎనర్జీ అనేది తిరిగి తిరిగి కూడా పునః ఇవ్వగలుగుతుంది ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే తాగటానికో వ్యవసాయానికో ఆ నీరు నువ్వు వాడుకోవచ్చు వినియోగ సామర్థ్యము పునః విద్యుత్ శక్తి ఉత్పత్తి సామర్థ్యము మన మానవ మేధతో మనం కల్పించుకున్న సౌకర్యం మరి మనం మేరస్తుని మన తెలివితేటల్ని మనం ఇలానే వాడుకుంటూ కనుకుంటే అంటే కారిపోకుండా జారిపోకుండా వృధా కాకుండా అట్టి పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి అవసరం అవసరమైన స్థాయిలో రిలీజ్ చేసి అక్కడ ఒక కింద డైనమో పెట్టి ఏమైనా అర్థమవుతుంది ఎగ్జాంపుల్ లెట్ అస్ ప్లాన్ టు డూ ఇట్ దాట్ ఈస్ పర్సనాలిటీ సెన్సిఫుల్ to make a difference to the lives of ourselves and to make a difference of lives to all others salvaging ma speakers are you ready antaru meer paapam ante utsahantho uya ready ani cheppan antaru ee ready lo rendu akshara nelli ji ee prashninchu lighting chundi no oka maathrameyo adi chustu undo adi ఎంత ప్రభుత్వం పూర్తి నాకే స్పీచ్ స్పీకర్ అవుతుంది పేషెంట్ కు ప్రశ్న అడుగుతున్నా ఆర్ యు సీరియస్ నవండి ఇప్పుడు మేము నాట్ సీరియస్ అంటే బికమ్ సీరియస్ అని చెప్పుండేవాడు ఈ రహస్యం ఏంటి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ దాన్ని ఆర్యూ సీరియస్ అన్నప్పుడు సాధారణంగా ఎస్తనే వస్తుంది రెస్పాన్స్ నేను అప్పుడు అడితేనే స్మైల్ అన్నా ఎంత నీ ఇబ్బంది ఇచ్చిందో నేను అనకుండా బామూగా స్మైల్ గా నేను అడితేనే అవుతావు మనం మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి బయట అంత ఎంట ఉంది ఇంత ఇబ్బంది ఉంది అవునా నవంబర్ టైంలో అవుతాం మనం అందులో అపరిచితులు తప్పు మర్యాద కాదు పద్ధతి కాదు ఇలా ఎన్ని ఆలోచనలు వచ్చిందే మనకి మనీ క్షుణ్ణ్ చేసుకోవటంలో ఒక సౌకర్యం ఉంది ఏమిటంటే అది సమయత్త పడుతుంది సిద్ధపడుతుంది ఈ ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు ఉన్న ఇంపాక్ట్ ప్రోగ్రామ్ మనకు ఉపయోగపడుతుంది ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు లేక ఫ్యామిలీ చూసిన వాళ్ళు ఆ సంసిద్ధతలో వచ్చినందువల్ల యువర్ అటెంటివ్నెస్ ఈ మో అవునా కాదా ఒక పాయింట్ అడుగుతారు సెవెంత్ క్లాస్ నుంచి గనకి ఇంత అటెంటివ్ గా ఉండుంటే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మన డ్రైవర్తింగ్ మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు జాగ్రత్తగా వినాలి సిద్దంగా ఉండాలి తలూపుతూ ఉండాలి ఊ కొడుకుతూ ఉండాలి గుర్తు పెట్టుకోవాలి వ్రాసుకోవాలి ఇంటికే లేక షెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కాదు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని ఇంత వివరంగా చెప్పిన కారణం అదేమిటది నవ్వటానికి ఎప్పుడైతే అభ్యంతరం లేదో అప్పుడే జీవించడానికి హక్కు పొందినట్టు లెక్క నవ్వటానికి అభ్యంతరం ఉంటే ఇంటికి జడపడానికి చాలు బయటపెట్టొద్దని చెప్పారు సో హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్ ఏ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ అండ్ ఎ సెన్స్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఉప్పు గురించి ఇంట్లో చిన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు పప్పు తయారు చేశారట ఒక్కసారి పొరపాటు అయిపోతుంది ఉప్పు వేయది ఉప్పు వేయసరికి ఏమవుతుంది తెలియదు కనబడదు కదా రంగులు అవుతుంది కాలం ఎక్కువ తక్కువ కొంచెం కనబడే అవకాశం ఉంది ఆ పెరుగు మనం బాధిస్తాం అప్పుడు ఉప్పు చెప్పిందట అన్నే శిశువుడు నన్నే శిశువుడు ఫుట్ ఎవ్రీథింగ్ హెల్త్ దెన్ కుప్పి నేను నా గురించి చెప్పటం రేపు పొద్దున మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు ఉద్యోగం చేసే చోట నిర్వహించే చోట మీ గురించి ఇతరులు ఎలా అంచనా వేయాలంటే అదర్స్ ఒక ఎత్తు ఈ ఒక్క వ్యక్తి ఒక వ్యక్తు వాంటెడ్ ఇండిస్పెన్సబుల్ రేట్ ఇంటిగ్రిటీ ఆనెస్టీ అది గొప్పతనం గొప్పతనాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం సో ఎనీ అధ్యక్షు బిగిన్ అవర్ సెషన్ మీద స్మైల్ అని చెప్పారు అక్కడ ఏం రాసేది తల్లి కింద మధ్యలో చుక్కలున్నాయి చుక్కలకు అర్థమేంటి ఎప్పుడైతే కొడి అక్షరాల మధ్య చుక్కలు పెడతామో సాధారణంగా దాన్ని ఆట్రానింగ్ అని చెప్పని అంటే ఏదో ఒక దానికి సంక్షిప్త స్వరూపం అన్నమాట అది ఏమిటో నీ తర్వాత చేత వింటూ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క జాలుతూ సస్యశ్యామదం భూమిని చేస్తున్న కారణం చేత చూస్తూ ఉండండి ఒక రెండు సార్లు చూస్తే చాలండి కంటిన్యూస్ గా అట్లా వస్తూ ఉంటుంది కాస్త నిశ్చలంగా ఉన్నటువంటి తటాక ఉపరితలంపై వేసిన రాయి తాను ప్రయాణాన్ని అడుగు సాగిస్తూ ఉంటుంది దాని సృష్టించిన వలయం నిరంతరం సర్ఫేస్ లో విస్తరించుకుంటూ అనుషుల వైపు ప్రయాణం చేస్తుంది వర్టికల్ గా కట్ చేసి చూడగలిగితే ఒక త్రీ డైమెన్షనల్ పిక్చర్ మన ముందు ఏర్పడుతుంది నేను చేయడానికి చేసిన ప్రయత్నం వింటున్నవి ఇంకవలే విస్తరించవలే వ్యాప్తి చెందవలే ఉపయోగం అర్థం కావాలి నలుగురితో కూర్చుని నీకేం అర్థమైంది నీకేమర్థమైంది నీకేమని నచ్చింది నీకేం తట్టింది నీకేం అనిపించింది అని ఎప్పుడైతే మనమే చేసుకోవటం మొదలు పెడతామో అప్పుడే విధంగా మనలో ఇల్లుతుంది మననం చేసుకునే అలవాటు లేకపోతే పై ఒక శిలపై పడిన నీరు తొలిపోతున్నట్టు ఆలోచనలు తొరిపోతాయి మీరేమనుకోకపోతే క్లాసులు కానీ ఉపన్యాసాలు కానీ ఎన్ని వందల మాటలు వేరే మాటలు మనం వినలేదు గుర్తుండే చాలా మందికి ఏ సంతాగ్రాహిగా గ్రహించి రిప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అందరికీ ఉండదు అధికారు సాయంగా దీ అండ్ యూ మర్రి చెట్టు మర్రి విస్తనం విత్తనంలోంచేగా చెట్టు వచ్చింది ప్రతి ఆలోచన నుంచి ఒక భవిష్యత్తు వస్తుంది సత్యాన్ని గుర్తిస్తే విత్తనాన్ని గౌరవించటం వృక్షాన్ని గౌరవించటం మనకు అర్థం అవుతుంది ఇందులో చిన్న అంతరార్థం ఏంటంటే చెట్టు ముందా విత్తనం ముందనుంచి వచ్చింది పోలి కోడి ముందా గుడ్డు ముందా అమ్మా ఈ ప్రశ్నలకి నేను అడిగాను అంటే మీరేం చెప్తారోనని నా ప్రశ్న ఏంటంటే ఇలాంటి ప్రశ్నలతో ఇతరులను దిగవక పెట్టడం కన్నా అవునా ఆ సృష్టించిన సృష్టికర్తకి గుడ్డును కోడిని ఏకకాలంలో సృష్టించే సామర్థ్యం లేదా చెట్టును విత్తనాన్ని ఒకేసారి సృష్టించగలిగిన సామర్థ్యం లేదా మన బుర్రే తీసుకోవాలి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఒక యాభై మంది ఇటు యాభై మంది అతి కూర్చుని కోర్టు ఆడుకుంటే ఈ సమస్యకు సమాధానం చెప్పగలుగుతారా చెప్పలేం వైన్ సార్ సార్ ఒక్క నిమిషం నేను అక్కడ ఉంటే ఏమన్నా అంటే నేను ఇక్కడ ఉన్నందు ఏమంటారా చూశారా ప్రజాస్వామ్యం వెనకాలన్న వాళ్ళు ఏవో కనబట్టం లేదు అటేళ్ళు ముందున్నాడు మీకు ఎక్కడున్నా ఒకటి వెళ్తాయి ja ali ganadharmo tummato ye moni pai kai monami mantra mo tumna go panchpad endu vadu kuntunaro vinaka apur chapad gotal panchalo e chinta tu lochi che మరి మాట్లాడే మా స్పీకర్స్ మాట్లాడితే అదండి ఇవాళ నా అదృష్టం గంటలో ఇవన్నీ తీసేయాలి కదా నాకిచ్చిన గంటలో ఈ కత్తిరింపులు తీసేయాలి కదా నన్ను చూద్దాం ఇప్పుడు నేను మాట్లాడినా వినబడదు ముందున్న వాళ్ళకు తప్ప సరిపోయి రిమోట్ గురించి అక్కడ దాకా పెట్టం అయితే అక్కడే ఉంటే నేను తిరుగుతూ ఉంటాయి కదా ఉన్నావు అక్కడ కనబడుతూ ఉంటా మంచిది కదా వెనక్కి మెడవని చూడకుండా ఇలా పెట్టండి కొంచెం ఈ కాస్తలో తిరుగుతూ ఉంటాయి మన్స్ ఐఎమ్ గా జరపండి మరి అప్పుడు ఇక్కడ దాకా జరపండి దాదాపు ఇక్కడ దాకా రావాలి వైర్లు వైర్లు చూసుకోండి ముందు మూ టు వర్డ్స్ ది రైట్ నా అడగండి ఇప్పుడు వాళ్ళని కనబడుతోందా అందుకే అందుకే వైర్లు చూసుకుని మీరున్న చోటికి అటువైపు జరుపుకోండి పోనీ ఇంకొంచెం అటు జరపండి పోనీ సాయ్ వహాంతకు నే ఆయ చూసుకోండి ఒకసారి లేదు కొన్ని సీట్లు ఉన్నాయి కదా వచ్చి కూర్చోమనండి వాళ్ళని అటు వెళ్ళకూడదు పెద్దది ఓకే మూమెంట్ డిస్ట్రిక్ట్ అయితే అది ఒక స్టైలు ఇక్కడ మంచి ఉన్నాయా వాటర్ ఉందా తీసుకురా इगो इकड़ेद ग्लास्ट नीलो का दाग पाइंट है कागता दूसरी చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్రతిహతంగా సాగుతూ ఉన్నటువంటి అలను మధ్యలో ఆడమంటే అది ఆడదు మనమే చేస్తుంది మనం నిరుత్సాహపరుస్తుంది దేశ ప్రజలకి కావలసినటువంటి విద్యుత్ చక్కని తగిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నందువల్ల ఆంధ్రప్రదేశ్ అధోగతులోకి జారిపోతున్నందుకు కారణం మీరు నేను కాదు మన అలసత్వం ముందు చూపు లేకపోవటం ఎత్తుగడలలో వ్యూహాలలో తప్పిదాలు చేయడం వల్ల స్తంభిస్తున్న ప్రగతికి ఇది నిదర్శనం బోధన ఉపన్యాసంలో అంతరాయం ఏర్పడితే ఏం అవధు ఏ ఫార్మిస్టికల్ ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన మందుకు గనక ఇలాంటి అవరోధం గనక ఆ మందుని మొత్తం కోట్ల రూపాయల మందుని బయట పాదయాల్సింది సరే వాళ్ళకి కట్టి పెట్టి నేను ఇందాక ఏ చెప్పానో పాదడి నేను బాగుందని పాకుంటూ ఉన్నప్పుడు నా ఇంపాక్ట్ని దీన్ని అనుసంధానం చేద్దామని అనిపించింది ఈ పన్నెండు రోజుల ఇంజాక్ట్లో మీరు వినబోతున్న నలభై యాభై వ్యక్తుల అనుభవాల అధ్యయనాల సారంభించి గ్రహించగలిగిన విఫనాల ఆలోచనలు మీకు పుష్కలంగా దొరుకుతాయి అందుకే నేను మొదటి రోజు మాట్లాడుతూ నోట్బుక్ ఒకటి తెచ్చుకోండి హోంవర్క్ చేయండి ఆలోచించండి కింగ్ ఆఫ్ దాంట్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అనాలిసిస్ అని ఒక సూచనలు చేశారు మళ్ళీ మనం వెంటనే కలుసుకునే అవకాశం దొరకలేదు కాబట్టి మీరు ఏమేమి నీ చర్యం గుర్తుంచుకున్నారో తెలియదు కొనసాగిద్దాం ఏ ఇఫ్యాక్ లో చేస్తే ఏమవుతుంది మీ జీవితమే మరొక తిరుగున్నదో ఈనాడు మీకు ఈ విలువ తెలియదు అందుకే నేను ఇందాక మరణిద్దడము మరణించేందుకు నేను చూపించడానికి ప్రయత్నం చేశాను ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఓపిక తిరిగ్గా కనుక కూర్చుంటే ఏ ప్రభావాలు ఏ మేరకు మీపై ప్రభావాన్ని కలిగించాయో మీరు ఆలోచించడానికి కోరుకున్నప్పుడు అప్పుడు ఇది అర్థమవుతుంది నాకు రెండో చరణం ఆలోచింప చేసింది ఏ మౌనిపై ఆనితే మౌనమే మంత్రమవుతున్నారు నిజానికి మనం మామూలుగా ఫేవరెట్ గా విన్న మాట మా మంత్రము సాధంగా మంత్రం అంటే మాట మాట అంటే పరోక్షంగా శబ్దము మౌనంలో శబ్దం లేదు నిశ్శబ్దం శబ్దాన్ని అర్థం చేస్తున్న సంస్కారం అనేది మౌనాన్ని కానీ మౌనం చాలా అర్థవంతమైనది మౌనం అందుకని అక్కడ అది చాలా చక్కగా ఏ మూవీపై ఆగితే లేక ఆగితే మౌనమే మంత్రం అవుతున్నాడు అన్నాడు మరి నాకేమనిపించిందంటే ఏ ఇంపాక్టులో మాటే అంటే మా స్త్రీల గురించి పేరుల గురించి నేను అనుకున్నాను మా ప్రాణీయ పాశ్వతాస్త్రం అంటాడు పాశ్వతశాస్త్రం గురించి మీకు ఎంతమంది తెలుసుకోవడం అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రాండ్ సైడ్ శివుణ్ణి రెప్పించి అర్జునుడు సంపాదించినటువంటిది అది గనక లేకపోతే అర్జునుడు ఫలితం ఒక చేసి ఉండేవాడు కాదు అది కృష్ణుడు యొక్క ఎత్తు కదా అర్థం చేసుకోవటానికి చేయండి పాశాస్త ఎందుకు చెబుతున్నా ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక నాలుగు ఎదురు తోచి ట్రైనాస్తున్నారు పరోక్షంగా నా మనస్సులో ఈ వయస్సు డె రెండు ఏళ్ళని చెప్పాను నేను ఈ వయస్సుకి పెద్ద పోగి పడి ఏదో అనిపించుకోవాలి అనేటువంటి తాపత్రయం తగ్గుతూ క్షీణించదినటు ఉన్నటువంటి వ్యక్తి నేను కానీ నా మనస్సులో ఎక్కడో చోట ఇంత మందిని మీరు వింటారు కదా వీళ్ళందరిలో గుర్తుపెట్టుకోదగిన నాలుగైదు పేర్లలో ఈ కూడా ఒక అని అనిపించుకుంటే బాగుంటుంది కదా అని ఆశిస్తే మీకు అర్థమైందా అంటే ఎప్పుడైతే రిదుడు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలతో కాదు కూర్చుని వింటూ ఉంటారో వాళ్లకు నచ్చితే వాళ్ళు ఉపయోగపడితే వాళ్ళపై ప్రభావాన్ని కలిగిస్తే అప్పుడు జన్మ ధర్యము మేము సేకరించుకున్న విజ్ఞానం ఇక్కడ ఉద్యోగాలను కాబట్టి తప్ప ఈ ప్రశంసలు అవసరమే కానీ ప్రశంసలు ముఖ్యంగా భక్ష్నే ప్రగతిని సాధించి పెట్టుంది గతిని కలిగిస్తుంది సంచలనానికి గుణాది అవుతుంది ఆలోచింపచేస్తుంది ఆలోచిస్తేనే మనం చేయవలసినటువంటి పని నిజానికి ఇంత శరీరంలోనూ ఇక్కడ ఉన్నంత కాస్తంత మెదడే ఆలోచించే పని చేస్తుంది చింతలు నీళ్ళు బొట్టలు నీళ్ళు ఇలాంటివి ఏది ఆలోచించి మిగిలిన శరీరం అంతా దీన్ని సపోర్ట్ చేయడం కోసమేంటి అది లేకపోతే ఇండిపెండెంట్ గా వదకడానికి అవకాశం లేదు కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఈ మూడు ప్రశ్నలు ఒక వ్యక్తి ఎదిలి ఉన్నాయి పౌరాణిక చిత్రాలలోనూ కొన్ని సాంఘిక చిత్రాలలోనూ పాతవాటిలో ఒక వ్యక్తి ఒక క్లిష్టమైన నిర్ణయం చేయవలసిన సందర్భంలో ఒక వైపు నుంచి ఒక షాడో ఇంకో వైపు నుంచి ఇంకో షాడో వస్తాయి ఇది ఏం చెబుతుంది ఇలా ఉంది ఇలా చేయి మంచి పనులు చేయి అటు ద్వారా ఆలోచించమాక అని ఈ అనిశ్చిత సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి మనస్సుకు స్వాంతన చేకూరుస్తూ ఇది సమయమైన మార్గము అని ఒకవైపు అటువైపు ఏముంది దాని కొమ్ములు తోక మామూలుగా మనిషి మనస్సు కోతిరానిది అని చెప్తారు ఆ కోతులతో పాటు క్రూరత్వం కూడా కనుక కలిగినట్టయితే అది తప్పు మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది అంటే ఒకవైపు ఆ తామసిక రాజసిక ప్రవృత్తి మరోవైపు సాత్విక ప్రవృత్తి ఈ సంఘర్షణలో ప్రశ్నలు సరిగ్గా తీసుకోకపోతే తర్కం కనుక లోపిస్తే ప్రజల స్థానాల గురించిన అవగాహన లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ లేకపోతే కార్యకరణ సంబంధం అర్థం కాకపోతే ఆ పరిణామాలను మనం బాధ్యతాయుతంగా అంగీకరించవలసిన అవసరం ఉంటుంది అనే భావన లేకపోతే మన తప్పుల నుంచి ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలనే ధ్యాస లేకపోతే ఎలాంటి నిర్ణయాలు చేస్తాం మనం బాధ్యతా రహితమైన నిర్ణయాలు చేస్తాం ఇది మన ప్రవర్తనను నిర్ణయిస్తుంది అందుకనే ఆ రోజున ప్రధానమైనటువంటి అంశం అవుతుంది యూనివర్స్ అంటే ఈ సృష్టి నిరంతరము విస్తరిస్తూ ఉంది ఆ విషయం మీకు కనబడుతూనే ఉంది విస్తరిస్తూ ఉన్నటువంటి విశ్వాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తుల సంఖ్య నిరంతరము విస్తరిస్తూ ఉంది కాబట్టి నాలెడ్జ్ కూడా విస్తరిస్తూ ఉంది మరి మ్యాన్స్ యాటిట్యూడ్ ఏమవుతుందండి కుదించుకుపోతూ సంతు స్వార్థంపై పశుత్వంపై ధృదత్వంపై రాక్షసత్వంపై ఈ విశ్వంలో నేను ఒక భాగం విశ్వం విస్తరిస్తూ ఉంది విస్తరించాలృదయం విస్తరించు నాలెడ్జ్ విస్తరిస్తూ ఉంది ఒక కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేను కొన్ని పుస్తకాలు రావడం కొంత నిర్ణయం జరిగింది కదా కొన్ని అనుభవాలను సంతరిత చేసుకున్నా దానివల్ల నా హృదయ పరిశ్రమ విషయాలు ఉండొద్దు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ద కంటెంట్ ఆఫ్ అవర్ హేల్ ది యాటిట్యూడ్ ఆఫ్ దార్ట్ ఎక్సెట్రా పెరగవలసినది తప్పు ముఖం పడుతున్నది ఇది మానవాలు సమాధానం చెప్పుకోవడం ప్రశ్న పుట్టినప్పుడు మన నాట్య విషయానికి ఏదో నిద్రపోవడం బాధానం ఎవరైనా చేసి నా వృద్ధి ఎత్తుకోమని చెప్పిన తప్ప ఆ దశ నుంచి తాటి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తెరం తొలగించటం మొదలుపెట్టిన తర్వాత తెలుసుకోవాలని తెలుసుకొని తెలుసుకుని తెలుసుకున్నది బాధ తెలుసుకుని ఆచరణ గురిచేసి అప్పుడు మనం అభివృద్ధి చెందడానికి ఒక ఫోన్ ఫ్రేజెస్ ఉన్నాయి సాధారణంగా నా యొక్క సరిగా వాడుకుంటూ ఉంటాను కాన్షియస్ అంటే తెలుసు అన్కాన్షియస్ అంటే తెలియదు కాన్ఫిడెన్స్ అంటే నైపుణ్యాలు సామర్థ్యాలు ఈ కాన్ఫిడెన్స్ అంటే నైపుణ్య రాహిత్యము సామర్థ్య రాహిత్యము అని అర్థాలు చెప్పుకోవాలి అన్ ఈ కాన్ఫిడెన్స్ తెలియదని తెలియదు తెలియనది తెలిసినందువల్ల తెలుసుకోవాలని తెలుస్తుంది తెలుసుకోవాలని తెలుసుకున్నందువల్ల తెలుసుకోవటానికి ప్రయత్నం మొదలెడతాము తెలుసుకోవటానికి ప్రయత్నం మొదలైనందువల్ల నిదానంగా తెలుసుకోవటం జరుగుతుంది ఆ తెలుసుకున్నది విస్తృతం ఉంటుంది ఆ విస్తృతం అవుతూ సో ఇట్ బికమ్స్ కాన్షియస్ కాన్ఫిడెన్స్ ఇది ఎంత బాగా డీప్ గా మనలో చేరుకోవాలంటే ఐ మస్ట్ రేస్ లెవెల్ వే ఐమ్ నాట్ ఈ unconscious about the manner in which I am acting or reacting etc. And it must become unconscious competence. If the history repeats it after the history. Unconscious incompetence. Conscious incompetence. Conscious competence. Unconscious competence. In each other, మనం అందంగా చెప్పగలుగుతున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కొండ చేసేటువంటి ఒక చిన్న బొమ్మని తీసు చూపిస్తున్నాను ఇంత మట్టితో ఇంత కొండ చేయవచ్చు ఇంత మట్టి బహుశా దొరుకుతుంది అందమైన కొండను తయారు చేస్తే యాభై రూపాయలకు అమ్మవచ్చు మట్టి ముద్దలా దిగుతారా అద్భుతమైన కొండ రాసిన తీసికుంటారా చేసుకోవచ్చు the boy desired to become better the difference between a flower pot and a rock deepau panditi when he brought us kalustam anuchit buddi on that the flower pot and the wishart owner daniki ati paravata ki boli thunnaya mai gada unai gada dani ati paravata me gada ee deepavali kraka athu miro irakamaina pattin desai okelessness ఒక తపస్సు ఒక తపన ఒక కహ ఒక ఋషి నిన్న స్వామీజీ అనుకారం చదివాడు గోంగలి సీతాపాటావాలి ఎక్కడో ఊళ్ళో పుట్టాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాను తెలుగు మీడియంలో చదివాను మన జేడి లక్ష్మీనారాయణ గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదివాడి నిన్న వచ్చిన శ్రీధర్ బాబు ఇన్ఫీరియారిటీ కాంప్లెస్ట్ ఫ్యాక్టర్ ఎందుకు ఇప్పుడు ఎవరన్నా నేను పుట్టి పెరిగాను హైదరాబాద్ లో చదువుకున్నాను ఇంగ్లీష్ మీడియం తెలుసా అంటే సిక్స్ మంత్స్ ఐ విడ్ షో యూ వర్క్ చేయలేకపోతున్నామా అంటే మన మీద మనకు ఆత్మవిశ్వాసం తక్కువ అయిపోయా ఈ ఆత్మవిశ్వాసం తక్కువైతే ఎక్కువ తక్కువ ఉంటున్నారు కదా ఆ రోజు చెప్పేవాళ్ళు ఎవరో ఒక అయితే కొంచెం పీచ్ అయ్యింది కదా ఇంకో ఇంటికి మనది ఎవరో చెప్పారు ఆ రోజుల్లో ఉండే ట్రీట్మెంట్స్ పెళ్లి చేస్తారు పిచ్చుకుని ఉంటుంది అని చెప్పాలి సరే వాళ్ళకి నమ్మల్ని హాస్పిల్ చేసుకోవాలని తీర్ పెంచుకుని ఉంటున్నారు పెళ్లింగ్ తేవాలంటే పాదాలు కావాలి కదా మంచి బాగా అవుతుంది ఆ రోగ నుండి అది తీసుకొచ్చి బాగా అంటే పెళ్లి చేస్తుందా ఫైన్ పెళ్ళి అవుతుందా పెళ్లి తీసుకున్న ఇంటర్ పిచ్చుకుంటుందా తెలుపడతారు జాన్ని చేస్తున్నా యుర్చింగ్ ఫర్ ఎక్స్టూడెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ క్లూసర్ యాక్షన్ పాయింట్స్ ఇద్దరు ఏం చేశారు మీరేం చేయాలి నాకేం సూటబుల్ వాళ్ళకే సూటబుల్ అయితే నా సూటలో కూడా కావాలని ప్రశ్నలను మరచి నా కానీ కూలబడుతున్నారు ఆ కూలబడి న్యాయం కాదు ధర్మం కాదు అని చెప్పిన ఇంతకీ ఉపద్ఘాత ఇస్తున్నారు సార్ అసలు మీకు కాదు ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు మామూలుగా గారు నాలుగు సంవత్సరాలుగా సాధారణంగా మిగమీ లెటని కానీ లర్న్ టు లర్న్ అని కానీ ఈ టాపిక్స్ నేను ఇంపాక్ట్ ప్రసాదించు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను గతంలో నా ఉపన్యాసాలు నేను ఇన్వాల్వ్ చేసే యూట్యూబ్ లో చాలా మంది ఓవర్ వాల్యూ లేకుండా జాగ్రత్త పడ్డా కొన్నైనా కొత్త పాయింట్స్ చెప్తారు అందుకనే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక ఓవరాల్ కాంప్రిహెన్షన్ టాపిక్ ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేశాను నిజానికి నేను ఇంతకు ముందు ఇచ్చిన ఉపన్యాసాలు కూడా నేను ఉపయోగపడతాయని ఆ చిరునామా వివరాన్ని నేను నిర్వహిస్తాను అది కూడా వినమని చెప్పని సూచనస్ మనం మన ఆలోచనలు మనం మన ప్రశ్నలు మనం మన సామర్థ్యాలు మనం మన నమ్మకాలు మనం మన అపనమ్మకాలు మనం మన భయాలు మనం మన కళలు మనం మన ధైర్యం మనం మన ఆలోచనలు మనం మన ప్రయత్నాలు మనం మన సాఫల్యాలు మనం మన వైఫల్యాలు వీటి సమాహారం నిరంతరం ఒక రకమైన సంఘర్షణను గురి ఎంతో ప్రజ్ఞ ఉన్నటువంటి మనం బహుముఖ ప్రజ్ఞావంతులనే కానీ ఏదోకు రవటందువల్ల కాన్సంట్రేషన్ లోపించినందువల్ల కన్సల్ట్రాక్షన్ లేనందువల్ల కోఆర్డినేషన్ లోపించినందువల్ల అడుగు స్థాయిలో ఊడిపోతున్నాం మనం వీఆర్ నాట్ ప్లేసింగ్ అవర్ టైం కావాలి మనం మూసపోసిన తత్వంలో రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి నాలుగు గంటలు టీవీ చూడాలి రెండు గంటల పేపర్ చదవాలి ఇలా ఇరవై నాలుగు గంటల్లో భవిష్యత్తుకు పనికిరాని అనేకమైన విషయాలు చేస్తూ ఉన్నాం నిద్ర అవసరమే కాలంలో రంటారు కానీ సాధారణంగా నా అసలు మీ వయసులో ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ రాదు నిజంగా ఇందిరాగాంధీ లాంటి పెద్దవాళ్ళు నాలుగు నాలుగు గలగా నిరే పడుకునే వారు దౌర్వాలయ తక్కువే మరి ఏ యోగ సాధన చేసేవారు ఏ సవాసనం ద్వారా వారు రిలాక్స్ అయ్యేవారు వల్ల వాళ్లకు ఎనర్జీ అంతటి మేలుకునే శక్తి అంతటి సాధ్యా ఉత్సాహే నా శరీర్ గానీ బట్ వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ ది క్వాలిటీ ఆఫ్ బర్త్ ఆక్సింగ్ టు డిటర్మైన్ ది క్వాలిటీ బర్త్ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎలాంటి సినిమా చూస్తున్నాము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళు పోస్టర్స్ కనబడుతున్నాయి మీరేమనుకోకపోతే వాళ్ళ మధ్యాహ్నం ఒక చోట్ చే కలిగి నాలుగు గంటకి నా సెష్ ఉంటుందన్నారు కాబట్టి నేను ఎలా ఉంటుంది పేరు చెప్తే తప్పే లేదు అని గ్రీకు వీరుడు అని ఒక సినిమా పోస్టర్ కనబడుతున్నాడు ఒక అబ్బాయి అతని మీద నలభై ఈ మెసేజ్ ఏమిస్తుందంటే నంబర్ టూ టీవీలో మీరు చూసే ఉంటారు అదే సెంటు కొట్టుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ వెంటబడతారు వాళ్ళ అమ్మకాలు పెరుగుతాయేమో కానీ నా స్త్రీ జాతిని ఎందుకు అవమానపరుస్తున్నామని నేను ప్రశ్నిస్తాను వీరి గురించి ఒక్కరు ప్రొటెస్ట్ చేయండి మగానందరూ వెళ్ళి ఆ సెట్ కోరికొస్తారు ఆడాలందరూ వాటికి పాపం అన్యాయం చేస్తే ఎంత చెప్పని లేకపోతే ఆ సెట్ ప్రొడ్యూసర్కో న్యాయం చేపించడానికి ఆ టెండెన్సీ డెవలప్ చేసుకుంటాం ఇప్పుడు వేరే వరకు అసెంటిఫిక్ అర్థమైందండి బలహీనత ఎందుకు మనసులోకి ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం మనం అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఢిల్లీలో ఆ నిర్భయకే జరిగినప్పుడు రక్షలాగతి దేశం మొత్తం మీద బహుశా కోట్లాది మంది అని చెప్పను ఎందుకు బయటకు వచ్చారు మన ఎవ్వరికీ జరగకూడదు ఏ దేశం ఏ ఊరు ఏ ప్రాంతం కాదు అలాంటిది ఎవరికీ జరగకూడదు ఒక వ్యక్తిత్వాన్ని గౌరవించవాలి స్త్రీత్వాన్ని గౌరవించవలి మాతృత్వాన్ని గౌరవించవలి భారతదేశ ప్రతిష్టను గౌరవించవలసి ఈ ఉదాంతమైన ఆలోచనలు ఉన్నందుకు అది ఒక రకమైన రెగ్యూ అసహ్యం ఏం చేయలేక ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఎందుకు చెబుతున్నారు ఈ సమాధుల చోట ఆడపిల్లలున్నారు మగపిల్లలున్నారు తల్లు జాగ్రత్తగా పెంచితే మగా కొంత తల్లు జాగ్రత్త పడవలసిన చదువు తీసుకు చెప్పిన తల్లిగా చెప్పాలి ఒరే నాన్న నీకు వయసు వచ్చిందిగా చదువు కంప్లీట్ కానీ ఉద్యోగం కానీ మంచి అమ్మాయిని చూసి నేను పెడిచేస్తాను కొంతవరకు పిచ్చి పిచ్చి వేసాలి ఈ రెండు ఒక్కొక్కరు జీవితంతో ఆడుకోవద్దు నాన్న అది తల్లి చేస్తే అబ్బాయిగా వెళ్ళండి చిన్నప్పటి నుంచి చెప్పడం మొదలైతే ఒక సంస్కారం విత్తనంగా మనసులో ఏర్పడదాం దేశంలో ఉన్న జనాభాలో సగం పని మిల్టరీకి సగం పని పోలీసుల్లో శాంతి భద్రతలు సాధించుకోగలమంటే మనం ఇది గజ్యమే ముందు సెల్ఫ్ డిసిప్లి కావాలి సంస్కారం కావాలి శరీరం గురించినటువంటి అందం ఆకర్షణ ఉంటుంది అదుపులో పెట్టుకోవడం నిగ్రహం నేర్చుకోకపోతే అంటే ఇందాక అందుకు ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి ఆ సినిమా పోస్టర్ గురించి అలాంటి చాలా సినిమాలో ఉన్నాయి ఆ సెట్ల గురించి అత్తర్ల గురించి నేను మాట్లాడటానికి కాదు నా సమయం నీ సమయం వృధా చేసుకోవడానికి కోసం మాత్రం కాదు షూట్ యువర్ మై నిన్న మొన్న పెద్దవాళ్ళు ఈ ఐఏఎస్ ప్రిపరేషన్స్ గురించి మాట్లాడుతూ ఏమన్నారు మళ్ళీ మన లక్ష్మీనారాయణ గారు చెప్తారు మనం వస్తుంది చాలా చక్కగా సుఖిగా చెప్పారు జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ అవేర్నెస్ ఆఫ్ ద ప్రాబ్లం నీవు తెలంగాణ వాడ ఆంధ్ర ప్రాంతం వాడ అనేటువంటిది ప్రశ్న కాదు సమస్యది ఈ వ్యూ పాయింట్స్ ఏంటి ఆ వ్యూ పాయింట్స్ ఏమిటి నీ అభిప్రాయం ఏంటి సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్ ఎక్కడో దేశంలో ఎవడో ఎవడి మీద యుద్ధం చేశారు నాకే సమావేశ్ సొసైటీ పవర్టీ ప్రాస్టె ఇగ్నోరెన్స్ ఎలివే సభమానం శోభాచిత్రానికే కృషి చేసేందుకు నాకు అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కావాలి అని చెప్పడానికి నీ యొక్క ఉదాత్తమైన ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వ్యక్తికి తాళం చేస్తే అధికారం ఇస్తే వధోపతులు చేయడు అని చెప్పి దృష్టి పెట్టుకోవాలి ఇరవై ఆల్ ఇండియా కాపడగా నిలిచినటువంటి వ్యక్తి ఈనాడు జైలు లోపలికి బయటికి లోపలికి బయటికి పిలుపుతున్న విషయం మీకు తెలుసు విలువలు కదా నాకు అవకాశం ఇస్తే స్కూల్ పెట్టి సంవత్సరానికి ఇరవై మంది వివేకా చేయడానికి ప్రయత్నిస్తారు లక్షణాలుగా వెళ్తారు రాజ్ ఏ స్వచ్ఛత ఏ ఆలోచన ఏ పవిత్రత ఏ నిబద్ధత ఏ కమిట్మెంట్ ఏ క్యారెక్టర్ ఉంటాయో దెన్ పీపుల్ ఆటోమేటిక్ గా చెప్పాలో గాంధీ గారు ఏమన్నా కరెన్సీ నోట్లు పంచి తన మీటింగ్ లో జనాన్ని రప్పించుకున్నారా ఆయన ఎక్కడో నిరాహార దీక్ష చేస్తే లక్షలాది కోట్లాది మంది దేశం కోసం మీద నిరాహార దీక్ష చేశారు నేను తప్పు చేసాను మళ్ళీ అలా చేయమా ఆ రిచర్డ్ అటారు గాంధీ సినిమా చూసారా చూడకపోతే దయచేసి చూడండి కళ్ళకు వీళ్ళు వస్తాయి రాకపోతే మీరు మానవత్వం లేదండి అని గ్యారెంటీ ఇవ్వడం దేశానుమానం చేరే విషయం పర్సనాలిటీ అంటే ఆకట్టుకునే అద్భుతమైనటువంటి ఆకారం రంగు వర్క్షస్సు కళ్ళు కనుమొవ్లు ముక్కు తీరు వ్యవహారం సుముఖం పెదాలు అవసరం చేసి అవి అవసరమే మంచ్ బియాడ్ దట్ ది ఇంటర్నల్ బ్యూటీ ఆఫ్ ది స్పిరిచువల్ ఈ ది సిద్దన్స్ కాన్స్టెన్ ఒక నాణ్యానికి రెండు వైపులు ఈ రెండు వైపులు కూడా ఆర్ టు మీ సేమ్ అంటే ఒక కాయిన్ కి ఒకవైపు సర్క్యులర్ గా ఇంకోవైపు డైమండ్ షేప్ లో ఉంటానికి ప్రశ్న రెండు ప్రశ్నలు కాదు ప్రశ్న పర్సనాలిటీ స్వాట్ అంటే తెలుగు అంటే పర్సనాలిటీ ఇట్టు స్వాట్ అంటే మాట పర్సనాలిటీలో భాగం కాదా నచ్చ చెప్పగలిగే సామర్థ్యం పర్సనాలిటీలో భాగం కాదా నీకున్న అభ్యంతరం వింటాను చెప్పు నేను చెప్పే సమాధానం విను కాకపోతే నన్ను అడుగు అని ఓపెన్ హార్ట్ లో రావటం ఫస్ట్ కాదా ఐ హోజ్ మైండ్ ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీథింగ్ చెప్పింది చెయ్యండి అనేటువంటి సంవత్సరాలు నేను కొనసాహిస్తుంది ఇఫ్ డోంట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ అండ్ మైండ్ ఎనీథింగ్ ఎన్ ఎంత షోస్ ఈజ్ ఎంత సో వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓపెన్ మైండ్ I have my own opinions, but I am willing to listen, willing to learn, willing to share, willing to convince you, and I am going to be an author just over. So, I have time to stop it, and I am going to talk about it, and I am going to talk about it. This is what I am going to say. In this lecture, I received an e-mail. In the 99 Slides PowerPoint presentation, I received an email. ఉదయం ఎనిమిది గంటల్లో పంపిస్తాను తప్పితే మధ్యాహ్నానికి ఇక్కడనే వస్తాను కాబట్టి ఎరుడి పొద్దున కన్నా పంపించేస్తాను ఐట్ ఆల్ ది ఒక పాయింట్ ఏంటంటే దింప్రెషన్ మైండ్స్ ఆర్ దిన్ సంక్లిష్టంగా ఉంటుంది కొన్ని అవసరమైన చోట్లనే చెప్తారు ఫైవ్ వర్డ్ అప్రోచ్ డెవలప్మెంట్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ నిర్ణయాలు చేయాలి ఎలాంటి నిర్ణయాలు చేయాలి మొట్టమొదటి సమస్య చెప్తారు ఉదాహరణ ఆక్రహిస్తుంది అప్పుడు ఆదా ఎందుకు ఆక్రహిస్తుంది పన్నెండు గంటలకి బయలుదేరాను కాబట్టి ఆకలిస్తోంది రోజే స్టైల్కి ఏదో స్నాక్స్ తింటారు కదా ఏం చేస్తే బాగుండేది స్నాక్స్ వంట తెచ్చుకుని ఎవరికి డిస్టర్బ్ కాకుండా నెమ్మదిగా తినేస్తే బాగుండేది లేక రెండు గంటలకు వచ్చింది లోపలికి వస్తే బాగుండేది వై వైరీ వాట్ లింగ్ హ్యావెన్ బిఫోర్ ఇప్పుడు నాకు అర్థంకి వస్తుంది ఎందుకు వస్తుంది తల్లొప్పి రాకుండా ఉంటాను నేను ఏం చేయాలి ఆట లేనందువల్ల తల్లొప్పి వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం తల్లొప్పుడు రాకముందు నేను ఒక బుస్కెట్ ఏదో ఒకటి తినాలి దానికి తప్పి నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఎదురు చెప్పడానికి ప్రయత్నం చేశానంటే ఐఫరెన్ ది మెథడ్ మెథడాలజీ ప్రోసెస్ అండ్ నాట్ యువర్ హెటేజ్ అండ్ హంగర్ ఎక్సిస్టెన్స్ మీరు నడిచి వెళ్తున్నారు బాగుంది ఒక అబ్బాయి వేడిస్తున్నారు ఏం చేయాలి భయపెట్టి పరిగెత్తా లేకపోతే కొన్ని సినిమాలు సినిమాలు చూపించినట్టు తిరిగి అది చెప్పని వీర నాని గత చూపించాలా లేక నేను కరా నేను బ్లాక్ బైటర్ ఎలా అని తెలుసు అంటే వాళ్ళు పోరాలు వస్తారు స్ట్రాటజీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎదుట వ్యక్తుల నుంచి మనం వేసే అవసరాలని మన నమ్మకాలని మనం పాటింపదలుచుకున్నటువంటి విలువలని కలెక్ట్ చేస్తుంది అంటే ఇట్ మే ఆర్డర్ ది ఒరిజినల్ పర్సెప్షన్ దగ్గర ఇంట్రాక్షన్స్ విత్ పర్టికులర్ సోషల్ ఎరియా ఇంటిక ఏదైనా ఎక్స్ కనుక మీరు పర్చేసే ఫస్ట్ డ్యాండి కంటే బాహ్యమైనటువంటి ఆటం అనే సౌందర్యం అని కాకుండా ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ నేచర్ అనేటువంటి రెండు పదార్థి కలబడుతుంది క్యారెక్టర్ అనేసరికి ఇట్ ఈస్ ఆల్ ది క్వాలిటీస్ దంబైన్ అని కలవచ్చు నేచర్ చేసరికి ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్ చివరికి ఏమర్థం క్యారెక్టర్ అంటే quality sagi naturally we behave in the world with people with things and with substances ee vyaktina mitrudaithe ne ila chestano aa vyaktina mitrudu kaadu kabatti i have a different standard at a different interpretation anekuṇṭi vanda pramāṇāla avvali that is not correct if there is a provision and if there is a rule i do it that is a fraud it is incorrect to do డబ్బున్న వాళ్ళతో ఒక రకమైన ప్రవర్తన లేని వాళ్ళతో ఒక రకమైన ప్రవర్తన ఆత్మవని సర్వభూతాన్ని అర్థమైతే చరాతన జగత్తు సంస్తము అదే దివ్య చైతన్యం సంచరిస్తోందనేటువంటి భావన మనసులో ఏర్పడినప్పుడు వ్యక్తులను గౌరవించవలననే భావన మనకు మా చిన్నప్పుడు నడుస్తూ ఉంటు పిల్లల దగ్గర పరిగెత్తుతో చీతురు కట్ట కనుక కాడగదితే మా అమ్మ ఎనకి పెంచేది గురై తండ పెట్టు కళ్ళగలుగుతారు చూతులు కట్టగా అన్నగట్టడం ఏంటి అని అది లేకపోతే వీళ్ళంతా అపరిశుభ్రంగా రోగాలు వస్తాయో తెలుసా కలగ ఏ వస్తువు తా బాగు ఫుట్బాల్ ఉందా పాఫ్ యూఆర్ ఎలో డూ యూ నీడ్ టు వరీ అబౌట్ డెవలప్ంగ్ యువర్ పర్సనాలిటీ మొత్తం ప్రపంచం మీద ఒక్కరే ఉండాలన్నటువంటి అసంభవం గురికి చెప్తున్నారు అంటే ఇట్ ఈస్ ద సర్వైవ్ నాట్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ బట్ ద మోస్ట్ రెస్పాన్సిల్ చేయమైనటువంటి మార్చుకోగలిగిన సత్తా ఉన్న సంసిద్ధత ఉన్నటువంటి జీవి బతకలుగుతుంది నిద్రకోగలుగుతుంది అని చెప్పని నాట్ ద స్ట్రాంగెస్ట్ not those that have any other ability and absolutely in this life in this situation we should be very compassionate and we should be able to do that we put the merit and we get the merit we should change the nature of the mind that is we should change the nature of the mind we should dream dream big and transform those dreams into reality in the matter that is గౌరవించడానికి అభిప్రాయాలు ఉన్నాయి కాదు నేను అనను బట్ రైట్ ఇస్ ల్యాండర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్ ఇస్ ల్యాండర్ ఆఫ్ లైఫ్ టువర్ పర్సనాలిటీ అందమైన ఆటలాదాలకైనా ఉన్నతంగా మీకున్న వ్యక్తిత్వకు విలువలే సాంకేతిక పరిజ్ఞానమే మాట తీరే పాజిటివ్ యాటిచ్యూడే టీ స్కిల్సే లీడర్షిప్ క్వాలిటీసే మిమ్మల్ని యాక్సెప్టబుల్ పర్సన్ గా చేస్తాయి ఆర్గనైజేషన్స్ యూ బికమ్ పర్సన్ అండ్ వాట్ అండ్ అన్వాంటెడ్ పర్సన్ యూ మస్ట్ ప్రూవ్ యువర్ ఈ డిస్పెన్సరీ ఆర్గనైజేషన్ వాల్యూ యాడ్ ఇన్ వ్యాడన్ ఓ పదిహేడు తర్వాత ఎవరైనా మిమ్మల్ని కలిస్తే పదేళ్ళు ఇంట్లో డౌట్ భయం అనేది ఉండేది తెలిటమ్మా అని అన్నాడు అంతే తప్ప అర్థాలే ఉన్నావు అంటే అది కాంప్లిమెంట్గా ఉంటుంది మీరే విధంగా ఉంటుంది దాన్ని పాత రోజుల్లో పరోపరి సోపాన పట్టుకుని పిలిచేవాడు ఇప్పుడు స్నేహం లాగా అంటున్నారు పాలు ఎక్కడన్నా దొరికితే ఒకసారి తీసుకొని చూడండి అందులో ఉన్న ఇచ్చెనలకి ఒక పరమాత్మ పాములకి ఒక పరమాత్మ ఉంటుంది మంచి పని చేస్తే ఇచ్చిన ఉన్న గాల్లో పడితే ఎగబరాకవచ్చు షాప్ కారణం ఏదో పాడుకలో తప్పు చేస్తే వామనోట్లో కడితే ఎంత దిగజాగా సాఫల్యము వైఫలు ఒప్పు తప్పు నేర్చుకునేది సాక్షి త నిజానికి ఆట ఉన్నప్పుడు పావులు మన చేతిలో ఉంటాయి ఏ పందేం మనకు తెలియదు అందరు మనం వేస్తాం డబల్ వేస్తున్నాం లేదా రైస్ అంతా రైస్ వేస్తున్నాయి తీసుకోవాలి ఏం చేయాలని పొరపాటు చేయాలి ఏం చేయాలనుకని టూ ప్రొవైడ్ పాసిబిలిటీ ఒక మిస్టేక్ అరెక్ట్ లేదు అంటే ఒక జియో డిఫెన్స్ సిచువేషన్ సిచువేషన్ చేసి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది మీకు వచ్చిన మార్క్స్ చెప్పాలి ఇక్కడ మొట్టమొదటి రోజు నా ప్రజెంటేషన్ ఉండవచ్చు అని చెప్పినందుకు నేను తయారు చేసుకొచ్చాను ఆ తర్వాత ఆ రోజున అనేక లక్ష్మీనారాయణ గారు ఉపన్యాసం తిన తర్వాత కొన్ని మార్పులు చేశాను అందుకే మా స్ప్రూగా రావడంతోనే పాతని కనుక ల్యాప్లాప్ ల్యాప్టాప్లో డిలీట్ చేయి కొత్తది వారు తీసుకొచ్చింది లోడ్ చేయని చెప్పని చెప్పారు For this life soon, nothing but my admiration for the man who has done such a neat, good job and is still doing it. I wish others don't interfere with his straightforwardness and let the truth come out so that those who are guilty must be paksha. Otherwise, Bapavikha Vidhrumhiche 20 Kalitalam, Sarajanda 20 Tatman, which won't be. Why is it possible? Why is it possible? మార్గం కోసం పడి కావాలి బాగుపడటానికి మనస్సును సంసిద్ధం చేయడం కోసం గుడి కావాలి ఇక నేను గుడి ఏదో హిందూ దేవాద సాంప్రదాయానికి గుడి అనేది ప్రారంభ వివేకానంద ఇన్స్టిట్యూట్ లో మాకు నేర్పిస్తే సంస్కారాన్ని బయట If you are a Hindu, become a better Hindu. If you are a Muslim, become a better Muslim. If you are a Christian, become a better Christian. If you don't believe in God, God bless you, become a better human being. That is the purpose of our relationship. The spirit of God is <laughs> a great place, and the power of God is a great place. If you don't believe in God, God bless you, <laughs> you <laughs> will <laughs> <laughs> not know about the truth, అవును ప్రెస్ట్ అడుగుతాను మనిషి పుట్టాక మతం పుట్టిందా మతం పుట్టాక మనిషి పుట్టారా కదా అంటే మతం పుట్టాక మనిషి పుట్టే మానవులందరూ ఆ మతానికి చెందిన వాళ్ళు మనిషి పుట్టాక మతం పుట్టింది కాబట్టి విభిన్న మతాలు పుట్టారు దీనికి ప్రూఫ్ కావాలంటే భాష పుట్టాక మనిషి పుట్టారా మనిషి పుట్టాక భాష పుట్టిందా మనిషి పుట్టాక భాష పుట్టింది కాబట్టి అనేక భాషలు ఉన్నాయి అలా కాకుండా భాష పుట్టాక మనిషి కనుక కూర్చుంటే అందరి భాష చిన్న విషయం గురించి అర్థం చేసుకోకుండా ఎందుకు గొడవపడి మనం కొట్టుకుంటున్నాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హ్యూమన్ బీయింగ్ థింకింగ్ యానిమల్ టూల్ మేకింగ్ యానిమల్ అనేది చెప్పి చివరికి సోషల్ యానిమల్ అని చెప్పని వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి సనాతన ధర్మం ప్రకారమేమో భగవంతుడు అత్యద్భుతమైనటువంటి సృష్టి ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో పోటీ పడమకరి లేదు అంత సంక్లిష్టమైన మేధస్సు అద్భుతమైన సృజనాత్మక శక్తి ఆలోచన పదార్థం తను సృష్టించిన దేవుడు గురించి తెలుసుకునేటువంటి పాపం ఒకసారి ఈ ప్రశ్న మా సార్ని అడుగుతూ అది పాప గాడ్ క్రియేటెడ్ బై మ్యాన్ ఆర్ మ్యాన్ బై గా దేవుడు సృష్టించిన మనిషి గురించా మనిషి సృష్టించిన దేవుడి గురించా మనం ఆలోచించాలి అని చెప్పాలి ఆ ప్రశ్ననే సమాధానం చేరుకుంటాను ఎవరి మన ఇళ్ళలో ఈ గాలలో గ్రౌండ్ వస్తాయని మస్క్తో రిపలెన్స్ పెట్టుకోం నీ పర్సనాలిటీ రిపలెంట్ గా ఉందా అట్రాక్టివ్గా ఉందని తెలుసుకో How many people are willing to become your friends? How many people are moving away when you are trying to become friends to them? Everyone wants recognition and acceptance. A little bit of a life, a little bit of a life. A little bit of a life, a little bit of a life, a little bit of a life, a little bit of a life, a little bit of a life, a little bit of a life. The way you react and interact with others is important. Deeply ingrained, relatively enduring, patterns of thought, feeling and behavior. Patterns of thought. <laughs> If you want to make your own thoughts, you don't want to make your own thoughts. You don't want to make your own thoughts. Your traits, characteristics, motives, habits, attitudes, beliefs, outfits. I said, why do you want to understand this? Do you want to make your own thoughts? Will that give me a magic wand so that I can declare that everything I touch will become a successory, brief touch of Tunaanam, sameyam, just a bit. A positive attitude in life develops just not only a personality development. Let good things happen. Let those good things happen through me. Then when it happens to everyone, it will also happen to me. I need to look at the second Svalavani, Nani, Paragata and me, personality development also. పాజిటివ్ వ్యాలీస్ లైక్ పంక్టీ ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్ విల్లింగ్ నెస్ టు లర్న్ క్రేటీ నేచర్ ఈగోనెస్ హెల్పర్నెస్ అనేటువంటివి కూడా డెవలప్ అవుతాయి చెమ్మగిలని కనులు బ్రతకు కమ్మధనము చూడలేదు చెమ్మగిలని కనులు బ్రతకు కమ్మధనము చాటలేదు స్పందించే హృదయం ఏర్పడుతుంది కష్టం సుఖంలో పాలు పంచుకునే తత్వం ఏర్పడుతుంది పరాయితలకు దూరము తగ్గుతుంది ఆంతర్యం ఆత్మీయత అభివృద్ధి చెందుతారు అప్పుడు మనిషి మనిషిగా ఆలోచిస్తారు అప్పుడు దిగత్వం వైపు నడపడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ దిగత్వం వైపు ఈ పురోగతి ఈ లేకపోతే అధోగతి కింద పడతారు నవ్వటానికి ప్రయత్నం అద్భుతమైన ఈ నవ్వే సామర్థ్యాన్ని భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించారు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశు ఏది నవదు నవది డోంట్ హెవ్ దీలింగ్ ఎందుకు ఇచ్చారు మనిషికి సామర్థ్యం ఆనందంగా ఉండాల ఆనందా ఉద్దేశం చేసుకోండి సన్యాసం తీసుకున్న వ్యక్తుల పేర్లలో చివర ఆనందాన్ని కలిగిస్తారు మనకు అర్థమైన ఎలాంటి వాటిలో ఆనందం ఉంది అవి అంటే ఈ స్థితిని దాటిన కారణం చేత ఆ ఆనంద స్థితికి పరమానంద స్థితికి దగ్గరగా ఉన్న కారణం చేత ఆ సన్యాసం స్వీకరించిన రోజున ఉన్న పేరు మార్చి మరొక పేరు పెట్టి నాయన ఈ పేరుతో నువ్వు వారు అని చెప్పని ఆశీర్వాద చెప్తారు ఆనందం చింతపడ్డ మనిషికి చెయ్యనిచ్చి మనం లేపినప్పుడు వాళ్ళు నమ్మి థ్యాంక్ అన్నప్పుడు ఆనందం వస్తుంది మనం తింటూ ఉన్నాం ఆకట్టుకున్న వ్యక్తి ఎదురుపడ్డప్పుడు మొత్తం కొద్ది గ్రేట్ఫుల్నెస్ బెల్త్ డెవలప్మెంట్స్ అండ్ ఇంప్రూవ్ డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ భావ ప్రకటన సామర్థ్యాలు కంటెంట్ ఉండాలి ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్లు రిడ్గా ఉన్నప్పుడే ట్యాంక్ తిప్పితే ఫోర్స్తో వస్తుంది ఇక్కడ నీళ్లు తగ్గిపోతూ ఉంటే ఇక్కడ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది పదాలు తెలియాలి భావాలు తెలియాలి ప్రకటన తెలియాలి కోరిక తెలియాలి అమరిక తెలియాలి బరువు తెలియాలి పదవి యొక్క అర్థం తెలియాలి వారిని తీరు తెలియాలి క్విష్టి తెలియాలి సంపూటం తెలియాలి అది తెలియాలి తెలియాలి కేవలం మాటలే అయితే చదువుకుంటే సాధన చదివితే కదా భావస్ఫూరకంగా చదవాలని అలవాటు భావోద్వేగాలతో మాట్లాడటం అలవాటు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక బరువు ఒక తూగు ఒక ప్రభావం ఒక ఆకర్షణ ఒక ఆత్మీయత ఒక హృదయాన్ని తాకే గుణం కార్యోన్ముఖులను చేసేటువంటి నైపుణ్యం ఆ మాటలు ఉండాలి ఉన్నప్పుడు అది సత్ఫలితాలను సాధిస్తుంది ఎఫెక్టివ్ రిజనింగ్ స్కిల్స్ గురించి చెందా లేకుండా సేఫ్ చెప్పారు కాబట్టి నేనే మాట్లాడి నేను ఒకటి రెండు విషయాలు మాట్లాడి టచ్ చేస్తాను కళ్ళను కండ్రెప్పనిచ్చాడు ఇష్టం లేకపోతే మూసుకోవాలి షో చెయ్యలేదు చచ్చినట్టు తెలిసింది కానీ ఎవరు బాగా వింటారో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు చిన్నప్పుడు అమ్మ నీ సార్ మనల్ని పిలిచినందువల్ల ఓ ఇది నా పేరు నీ ముఖం అమ్మ నీ ముఖం అక్క ఇది అన్న ఇది నా అన్న అని అని పెట్టుకోవాలి హౌ మెనీ మంత్స్ టుయల్లీ టు రికగ్నైజ్ సౌండ్స్ రికగ్నైజ్ పీపుల్ రికగ్నైజ్ అండ్ బికమ్ సమ్థింగ్ ఆ తర్వాత ఏమవుతుంది చేస్తున్నావా ఆత్మవిశ్వాసం లేనప్పుడు మాటలు నడకలు చేతలో చూపులో ప్రవర్తనలో గంట బయటపడిపోతావాంగ్ అండర్స్టాండ్ ఎక్సెట్రాక్స్ పోటీ నే గట్టిగా మాట్లాడేస్తానండి కెర్ చేయనండి పెద్ద చిన్న చూడండి అండి మీ అనుకు తెలియాలి గౌరవం తెలియాలి పద్ధతి తెలియాలి సంస్కారబద్ధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా తెలియాలి మీ కులం గురించి చెప్పగల ప్రాంతం గురించి చెప్పగల మతం గురించి చెప్పగలరా మీరు తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది ఇక సేపు ఒక ఐదు నిమిషాలు నాతో గడుపుతారా అని మీరు ఫీల్ అయ్యేటట్టు ఎదుట వ్యక్తి మాటలుండాలి లేదా మీ మాటలుండాలి లీవ్ యువర్ ఎవరి అనేది చాలా కష్టమైంది నేను ఆ అహంకారాన్ని వదిలితే గర్వాన్ని అదుపులో పెట్టుకుంటే అసూయను నియంత్రించుకుంటే సేవా ప్రేమాభావాలు కలిగి ఉంటే అప్పుడు వ్యక్తిత్వం అభివృద్ధి చేయాలి సిగ్గలు సిగ్గలకు లెక్కల గురించి గుర్తుపెట్టుకుంటే ఉదాహరణ హెల్త్ అవధాన చెప్పండి రోమన్స్ స్ప్రెడ్ చేయట్ వీలైతే సాయం చేయాలి వీళ్ళకొచ్చి ఊరుకోండి ఎవరు ఇద్దరు తప్పితే వ్యాక్సిమండి ఇంట్రస్ట్ ఎందుకండి మనకి పోనీ తప్పనిపోతాం వాళ్ళ పాపలు వాడుకోతారు మీ ప్రమేయంతో ఎందుకు వాళ్ళ గురించి ప్రధానం చేస్తా ఉంది లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయండి చదువుకునేందుకు టు మేక్ ఎ డిఫరెన్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్తి సాధించి భారతదేశంలో మీకెవరు ఏ ఫీల్డ్ లోనూ నాయకత్వం వహించినాక లేదని చెప్పి మనం అనుకున్నప్పుడు అప్పుడు కావాలంటే మనం రీడిఫైన్ చేసుకుందాం వట్ ది పర్పస్ ఆఫ్ యువర్ డెవలప్మింగ్ యువర్ పర్సనాలిటీ మస్ట్ మేక్ ఎ డిఫరెన్స్ To show that it means that when you are there, you are going to make a difference. In the case of that, it is fair. Annesi chungun, annesi chungun, chikirato. Uppu yaraam kundho. Annesi critical element da, hiru, ayipa shangamara. This is the point. Become a member of Samaria nation. Become an ordinary member. Try to understand the processes involved in life and deal with the rest of the members. Kastasukha language. సభ్యత్వమే భారతరే మీరు గమనిస్తున్నారో లేదో ఇక్కడ ఒక రోజు కార్యక్రమం నిర్వహించడానికి ఎంతమంది సహకరించవలసి వస్తుందో ఏ వస్తువులు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుందో ఒక ముందు నేను పదహారు రోజులు వస్తానంటారు కుదరదు అంటారు మార్చమంటారు నాకు ఆయన తర్వాత ఇచ్చేవా ఈయనము దివు అని వా సభాలక్షన్ కానీ తట్టుకుంటున్నందుకు మాకు అమరాయ్ ఒక్కసారి అయ్యాక గుర్తు వచ్చి మాట్లాడతాడేమో అప్పుడు పెద్ద మంత్రులు ప్రతిసారి రిపీటెడ్ కమిట్మెంట్ వచ్చేస్తున్నారు i just providing trigger and ticker moneroshant prastav chese gadinchara le in future i want every one of you to replicate something similar at least on a smaller pressure in the place where you are born you in a mood lo you know, chalina school dakkara you periguthunna chota lekaro jeevincha bodunna chota activity is train cheyandi manushini parichukodanai prayatn cheyandi adi nalugure kavachhi padatham mandi kavachhi you need to i have been all are doing but doing is my request మనల్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి కూడా ఈ చిన్న వృద్ధ కార్యక్రమం ఉపయోగపడతాయి అభ్యసిస్తాను ఒక వెబ్సైట్ లో నేను ఒక ఇంగ్లీష్ పుస్తకం దాని తెలుగు అవార్డు చూద్దాయి అందులో ఈ దీని గురించి నేను ఎవరైనా ఇప్పుడు మనకు చాలా మంది సంతిపాలు ఎవరి ఎక్కడ రాస్తా నేను చిన్న ముగ్గులో ఉన్నాను రేపు మా ఇంటి దగ్గర ఎవరు లేస్తా వీటన్నింటినీ వెలుగు నేను ఎక్కడ ప్రయత్నం చేశాను గమనించ ఈ స్టైరీ కూడా నా లక్ష్మణాయ గారి ఉపన్యాసం నక్కవాలి చెప్పిన స్టైరీ ఆ భూమి విషయమేందో తెలుసు భగవద్గీత చెప్తున్న వ్యక్తికి ఎవరు చివరికి తెలుస్తారో తెలుసు అయినా తర్తవ్యాన్ని ఏర్పాటు చేశారని ఎక్కడ యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధ అత్ర శ్రీ దేవు పూర్తి కుర్తి అని భగవద్గీతలో ఆకర్షించాడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడ నన్ను ధారే ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మొండటి ఉపన్యాసంలో భగవద్గీత చదవండి అని చెప్పి చెప్పగలిగే విషయం దాన్ని మత గ్రమంగా ఆలోచించాలి మానవ రూపాన్ని మానవత్వాన్ని నిర్మించే విషయాన్ని నిర్ధార కలిగే విషయంగా అనేకమైనటువంటి ఐదాను వల్ల రాకుండా పట్టుకుంటున్నారు మొక్కలా మిగిలిపోతూ పువ్వులా వికసించారు మొక్కలా మిగిలిపోతే ఒక చిన్న పాయింట్ చెప్తారు మొగ్గ అంతే తుంచేస్తే ఆ తర్వాత ఏదో కాసేపటికి మెచ్చుకుంటుంది కానీ మొక్కపై మిగిలిన మొగ్గ విచ్చుకున్న పువ్వు కాయ పండుగ ఇతర నుంచి మళ్ళీ కొన్ని సృష్టికి దోగదు తెచ్చేసిన మొగ్గ నుంచి కాయలు పండుగలు తర్వాత What right you have to misbehave with children, misbehave with women, misbehave with meek asexuals, exploit them and then I give them a man. This is the event where I am in Al-Keshtuna, I don't know. Manap spandis duna, unfortunately. And then I will say, the beautiful Christian concept, do unto others as you want, others to do unto others. గురులే నడవల ప్రియముదల మన నడవే పరాయము పదమో భారత చెప్పబడిన కార్యం ఏది ఇతరులు నీకు చేస్తే మంచిదన్ను భావిస్తున్నావో అదే నువ్వు ఇతరులకు చేయద్దు ఏది ఇతరులు చేస్తే నీవు మనస్సు నొచ్చుకుని కష్టపడుతున్నావు ఫీల్ అవుతున్నావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు అది దాని ఇంత సింపుల్ సత్యాలు అర్థం చేసుకోవడానికి ఎందుకు వెలుకాడుతున్నావు we do develop our personality we become more careful of finding greater self direction sve tisame vesha samachyalu manaku alabarvante making intelligent choices take in a certain kind of dishtamaina samasyallu kuda sakkari nirnaya tisne samachya martasthe we become happy and we contribute to the happiness of others for who want himself నీవు ఆనందంగా జీవించడానికి ఇతరుల ఆనందానికి కారణభూతం అవ్వడానికి కావాల్సినటువంటి వ్యక్తిత్వ నిర్మాణం సదాశయంతో జరిగినప్పుడు అంత నుంచి కావలసినటువంటి అవర్ పర్సనాలిటీస్ కంట్రోల్ అవర్ బిహేవియర్ థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆ షేప్ అవర్ అంటే డిటర్మైన్ దెస్టినీ వివేకానంద ఒక చోట యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని చెప్పాడు అంటే అది ఏదో the your thoughts and the ray of the subconscious mind is to know that your deeds decide what you think what thoughts it gives your thoughts what type of thoughts you are handling from where are coming those thoughts what are you doing with those thoughts those things would inspire you to say do and those deeds are going to determine the results and it is those results that are going to determine what your std is why not we change our attitude for the better at least by one pass if not more very good in these nine as seventy ro nakki kaise budhinana saaj ka to kaise budhinana stress banda five cheda ram solo bolle parnisth rojay ఎట్లవుతుంది అవుతుంది అవుతుంది అయిపోతుంది కంప్లీట్ కదా కలుగుదా మేము కలిసి స్ఫూర్తి ఒక ఉపన్యాసం విన్నప్పుడు ఒక అడ్డి మరొక నాకు ఉత్సాహాన్ని ఉద్యమైన నీళ్లు కోసం చదాత్మకండి ఆ స్ఫూర్తితో ఎనాలిసిస్ ఎఫర్ట్ డిసిప్లిన్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ ఎవాల్యుయేషన్ మాస్టరీ సెల్ఫ్ అత్యుద్ధ స్థితి అత్యుద్భుత స్థాయి ఆ అనంత స్థితి చేరుకోవడం కోసం ప్రయత్నం చేయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంప్రూవ్మెంట్ కు వన్ తో గెయిన్ చేయండి డౌల ఫైవ్ అంటే మీరు అంత ఏదో వేగ్ పాయింట్ బై పాయింట్ చెప్తే బాగుంటుంది కదా అలానేగా మేము ఆలయంలో చదువుకున్నాం అని చెప్పి విరాట్ గారు అందుకే దీనికోసమే పన్నెండు పాయింట్స్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ ఇవన్నీ బహుశా నైన్టీ నైన్ పర్సెంట్ ఇంపాక్ట్ లో కవర్ అవుతాయి అందులో కొన్ని టాపిక్స్ నేను చెప్పిన సందర్భాలు కూడా స్వాట్ అనాలిసిస్ ఒకటి చేసుకోండి మొదటి రోజు వాట్ ఆర్ యువర్ స్టెంట్స్ వాట్ ఆర్ యువర్ వీక్నెస్ వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్ అండ్ అని బీ ఆనెస్ట్ అబౌట్ యువర్ స్టెంట్స్ బి క్లియర్ హెడెడ్ అబౌట్ యువర్ ఆపర్చునిటీస్ బి అన్మెల్ అబౌట్ యువర్ వీక్నెసెస్ బి వెల్ ప్రిపేర్ అబౌట్ యువర్ థ్రెడ్స్ క్లిఫ్స్ ఆఫ్ యువర్ లైఫ్ strength your strength continuously weaken your weaknesses continuously something like the purpose of life is you only be tarvata pampistana kada vatti cover cheyadam right l is equal to d light is equal to time Terminus t minus d is zero p is equal to means Inflately, whatever you are doing to one side of the equation, you are automatically doing to the other side of the equation. And he wasted his life wasted, his life well spent, his life well spent, I his time's productivity enhanced, his life's productivity is maximized. That is his time management, his life management, that is self-management. సార్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎస్ ప్రైవర్ చూసుకోవచ్చు నాలుగే నాలుగు పాయింట్స్ అండి రోజుకి ఇరవై నాలుగు గంటలు అరవై నిమిషాలు పద్నాలుగు వందల నలభై నిమిషాలు వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కన్వీనియన్స్ కోసం ఓటింగ్ Fifteen minutes every day in the morning, read something that inspires you for the rest of the day. Read Bible, read Quran, read Bhagavad Gita, read in English, read in Telugu, in any language of your choice. One percent of inputs, ninety-nine percent of the time you must read and be inspired by Satyadha Madhava. Review and a selection, fast, present the and future. నా ఉపన్యాసం అయిపోయాక కాసేపు మనస్సులో ఏం చెప్పాడు ఈయన అని ఆలోచిస్తారు దీని సమీక్ష అంటాం రోజు పడుకోబోయే ముందు ఒక మూడు నాలుగు నిమిషాలు సమీక్షించుకోండి ఏమవుతుంది దానివల్ల టుమారో మీరు బెటర్ దాన్ కూడా ఆల్ ఫ్యూచర్ టుమారోస్ మీరు డెఫినెట్లీ బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ స్టడీస్ మూడవది సజ్జన సాంగత్యం నాలుగవది సంగీతం పొద్దున ఏడియో పెడితే హార్ట్ గురువు అని మీకు వినపడుతుంది పొద్దున హార్ట్ distressed same distressed snaade ganga poraga eppudina edo physics kelina principal course one part of putna er ganta subhaprabhatam to dikke a rojamtha disturb a utunnadi nenu aprachutunara sila mu neevu silpi vi neevu silpa vi neevu you are stone you are sculpture you are a statue yoga pranayama meditation these best కీప్ ఎడ్యుకేటింగ్ యువర్స్ టాపిక్స్ లోనే ఇండికేషన్స్ చెప్పడానికి ప్రయత్నం చేశారు అవునా వాట్ ఈస్ డీటెట్ డెవలప్ యువర్ పర్సనాలిటీ చెప్పారు మొన్న సంఘ గురించి లక్ష్మీనారాయణ గారు చెప్పారు స్లైడ్ పట్టుకొచ్చారు దైవ రుణము ఋషి రుణము పితృ రుణము సంఘ రుణము చెప్పాలి ఇది ఒక్క స్లైడ్ చెప్పాలి రెస్పెక్ట్ నాలెడ్జ్ రెస్పెక్ట్ పేరెంట్స్ రెస్పెక్ట్ మంత్రులు రెస్పెక్ట్ రైల్స్ the purpose of life 2030 is to make you a better gift to god what you are is a god's gift to you what you will become is a gift to god purpose of life is to make you a better gift to god becoming a gift to mean accepting the responsibility to improve yourself and help in improving the society improving your self is personal development helping to improve the society is our social application discharging social obligations In fact, in fact, those 100 kinds and lots of unreal solutions to Dampa Narayaswabha. So, so what do you want to remember? What do you want to implement? Desha Murprevi Chumanda. Good luck. If you are ready, we will not give you a mistake. We will not give you a mistake. Cipta, cipta, cipta, cipta. స్లైడ్ కోసమే అక్కడ రాసి చూడండి ఐడి డేట్ ఫైవ్ మై ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ క్యాన్సల్అేషన్ స్మైల్ S-M-I-L-E stands for Self-Motivated Initiative to Learn and Excel. Self-Motivated. S is for Self. M is for Motivated. I is for Initiative. L is for Learn. E is for Excel. Okay? Feel free. change my name and put your name. God bless you. You can use my PowerPoint presentations in any manner to play. I have uh, more than two of your presentations which I have given. Good. Good afternoon everyone. We నన్ను పర్చేజ్ చేసుకోవడానికి బిడ్ పర్చేజ్ చేసుకోవడానికి మరీ ముఖ్యంగా విశ్వనాథ్ సారికి నన్ను నేను పర్చేజ్ చేసుకోవడానికి మీ శిష్యుడికి పన్నెండు సంవత్సరాల దినం మీ నాలుగు గంటల కాసిన విని ఒక సమాజంలో ఒక మంచి పని చేసి సమాజ సేవ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక మనిషిగా ఒక మంచి ఉద్యోగంలో ఒక మంచి స్థాయిలో ఉన్నందుకు మీకు ఒకసారి నేను పర్చే చేస్తున్నాను ఈ తెలియక కేవలం కొన్ని మాటలు ఎప్పుడు వారు కానీ చెప్పిందే టూ థౌసండ్ చూసాను అప్పటి తర్వాత లాస్ట్ టైం ఇంపాక్ట్ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటా టాపిక్ చేస్తా ఉండేది చూస్తే చాలా ఆగ్రహి అప్పుడు మీరు చెప్పిన మాటలు నన్ను ఇప్పటికీ చెబుతున్నాయి పది మంది ఇప్పుడు చెప్తున్నా ఒకే ఒక్క మాట చెప్తా సార్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా గత నిమిషం కన్నా గత గంట కన్నా గత రోజు కన్నా గత నెల గత సంవత్సరం కన్నా గొప్పగా ఉన్నప్పుడే ఇది ఒక ముఖ్యం నాలుగు గంటలు క్లాసుల్ని సాధారణ లేచి ఒక మంచి స్థాయికి రాకేటప్పుడు ఇలాంటి ఇంపాక్ట్ క్లాసు కోరి గంటలు ఇంతమంది భవిష్యత్తులో నాకన్నా ఉన్నత స్థాయిలో చాలా ఉన్నత స్థాయిలో తప్పకుండా ఇంట్రెస్ట్లో Thank you. want